పతిం హీనాశ్రవస్త్రమణా బ్రహ్మణస్పత ఆనశ్వంగ్ శ్రీమహాగణాధిపతివసమారంభా శంకరాచార్యమస్మార్యపర్యంతం వందే గురు పరంపరా ారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసంస్ మనం రెండో శ్లోకం చూడాలి సవాచువా ఆచార్యముపసంగ రాజా వచన సంజయుడు చెప్పాను సంజయ నేను క్రితం క్లాసులో మనం వచ్చేసాను నాలుగు క్యార క్యారెక్టర్స్ ఉంటారు గీతలో దాంట్లో సంజయుడు ప్రధాన ఒక ప్రధానమైన వాడు సంజయుడు అంటే సమ్యక్ జయతి ఇక సంజయ్ కూడా చెప్పాను ఆ వల్ల పూర్తి ప్రయోజనాన్ని పొందినవాడు సంజయుడు ఇంచుమించుగా ఏ ప్రయోజనాన్ని పొందని వాడు సో అర్జునుడు ప్రయోజనాన్ని పొందాడు శ్రీకృష్ణుడు ఉపదేష్ట సంజయుడు సో దట్వే సంజయుని యొక్క క్యారెక్టర్ చాలా ప్రధానమైన క్యారెక్టర్ ఆయన అంటున్నాడు ఏం చేసాడని కదా ధృతరాష్ట్రుడు అడిగాడు కెమకువత సంజయ వాళ్ళు ఏం చేశారు ఏం చేశారంటే యుద్ధమే చేశారు కానీ దాంట్లో ఉండే విశేషం ఏమిటి అని ఆయన అడిగారు దానికి ఈయన సమాధానం సో రాజా వచన ఆచార్యముపసంగ రాజా వచన మీకు శ్లోకం అన్వయించే పద్ధతి చాలా సింపుల్గా ఉంటుంది గీత శ్లోకాలు పెద్ద కష్టమేం కాదు ముందు క్రియాపదాన్ని పట్టుకోవాలి ఆమాత్రం తెలియాల్సి ఉంటుంది అబ్రవీత్ అంటే పలికెను సంజయుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే దుర్యోధనుడు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఈ విధంగా పలికెను అని ద్రోణునకు దుర్యోధనుకు జరిగిన సంభాషణని ఉటంకిస్తూ సంజయుడి సో అబ్రవీత్ పలికెను ఏమిటి పలికాడు వచనము అబ్రవీత్ వచనమును పలికెను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 ఆచార్యుని ఉద్దేశించి పలికాను అంటే చాలు కానీ వచన ముబ్రవీత్ అని అన్నాడు కనుక దానికి కొంత ఇంపార్టెన్స్ అనమాట సో ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి దుర్యోధనుడు చాలా ముఖ్యమైన సంగతి చెప్పాడు ఆ ముఖ్యమైన సంగతి అర్థం ఆ వచనం అనే పదానికి వస్తుంది వచన వచనమును పలికను ఎవరు పలికినది రాజా దుర్యోధన దుర్యోధన మహారాజా చిత్రాన్ని చిత్రం ఏమిటంటే రాజు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు కాదు దుర్యోధనుడు యువరాజే కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ దుర్యోధనుడే రాజుగారు వ్యవహరిస్తున్నారు ధృతరాష్ట్రుని యొక్క ఇచ్చ ఆయన యొక్క సంకల్పం ప్రకారంగా ఏదీ నడవట్లేదు ఆయనకే పూర్తిగా విధులు పెట్టేసినట్లయితే ఆయన యుద్ధం లేకుండా చేస్తుంది వడిపోప ఆయన్ని మెడ వంచి యుద్ధంలోకి దిలిపింది కాబట్టి ఒక రకంగా సంజయుడు ఒక్క పిసర్ ఎత్తి పొడుపు మాట అనమాట దుర్యోధన మహారాజు అంటున్నాడు నా వాస్తవంలో దుర్యోధనుడు మహారాజు కాదు తిరుపరాష్ట్ర మహారాజు అంటే నువ్వు మహారాజువే అయినా వాస్తవంలో మహారాజు దుర్యోధనుడే అందుకోసమే యుద్ధము వచ్చి దుర్యోధనుడికి ఆ స్థితి రాకపోయినట్లయితే నివేకనక పరిస్థితిని నీ అదుపులో పెట్టుకుని ఉన్నట్లయితే యుద్ధమే వచ్చి కాదు సమా ఆ విధంగా నీ అధికారాన్ని నీవు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 ఏం ఏం ఏ ఏం చేసి మాట్లాడాడు రాజావచనం అబ్రవీ ఏమి చేసి అంటే ఉపసంగమ్య దగ్గరకు వెళ్ళి ఎవరిని ఆచార్యం ఉపసంగమ్య నేను వచ్చే పదాలన్నీ మీకు ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ శ్లోకాలంత పెద్ద ప్రధానమైన కాకపోవచ్చు శ్రీకృష్ణుని ఉపదేశం ఆరంభమైన తర్వాత ప్రతి శ్లోకము చాలా ప్రధానంగా మనం స్వే తీసుకోవాల్సి ఉంటుంది అందుకోసం ఆ పద్ధతి అలవాటు వస్తుందని అలా చెప్తున్నాను ఆచార్యం ఉపసంగమ్య ఆచార్యుని వద్దకు వెళ్ళి ఉపా అంటే సమీపమునకు సంగమ్య వెళ్ళి ఆచార్యుడు ఎవరంటే ద్రోణాచార్యుడు ఈ కౌరవులకు పాండవులకు రెండు పక్షాల వాళ్ళకి కూడా ఆచార్యుడు ద్రోణాచార్యుడే మనకి ఒకప్పుడు అమెరికా వాళ్ళు పాకిస్తాన్కి యుద్ధ విమానాలు యుద్ధ సామాగ్రి సప్లై చేసేవారు మనకి సప్లై చేస్తారు మనం కొట్టుకుంటుంటే వాళ్ళు అక్కడ ప్రొడ్యూస్ చేసి సో ఆ రకంగా అమెరికాలో హయ్యెస్ట్ ఎక్స్పోర్ట్ ఏమిటో తెలుసు అండి ఆయుధాలు వాళ్ళ హయ్యెస్ట్ ఎక్స్పోర్ట్ ఆయుధాలు ఈ బిజినెస్ న్యూస్లోనూ ఆ వాటిలోనూ రాదది ఎందుకంటే అది క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ కింద మిగిలిపోతుంది దాన్ని చెప్పరు ఇన్ని ఆయుధాలు మేము మేము ఇంత లాభం వచ్చింది ఈ కంపెనీకి ఎన్ని షేర్లు ఇలాంటివి ఏమి ఉండవు ఆయుధాల దగ్గర అదంతా క్లాసిఫైడ్గానే ఉంటుంది బట్ క్లాసిఫైడ్ అయినా నాకు తెలుసు నాకెలా తెలుసు అంటే నేను వాళ్ళు తెలుసున్న వాళ్ళతో మాట్లాడాను కాబట్టి చెప్తున్నాను మీకు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ రైఫిల్స్ని అమెరికా వాళ్ళు తయారు చేస్తారు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ని జిన్ లాయర్ను వాళ్ళు తయారు చేయడానికి వాళ్ళ దగ్గరేం లేదు తయారు చేయడానికి వాళ్ళు వాళ్ళు కేవ్స్లో మకాన్ చేస్తూ ఉంటారు జిన్ తయారు చేసేది ఏమీ లేదు మనుషులనే తయారు చేస్తాడు జిన్ ఆయుధాలను అమెరికా సప్లై చేస్తూ ఇది చిత్రమైన సమావేశం ఏకే కలాష్మికో రైఫిల్స్ అని రష్యా వాళ్ళు అమ్మ వాళ్ళు ఈ సూపర్ పవర్స్ ఇది ఏకే ఫార్టీ సెవెన్ అమెరికా వాళ్ళు అమ్మవారు రష్యా వెనకబడిపోయింది ఇప్పుడు కలాష్మికోవ్ అనేది హెచ్చ ఎవాళ్ళ దగ్గర పెద్ద ఎక్కువ ఉండవు ఎవో పాత ఎవో ఉంటాయి మెయిన్గా ఏకే ఫార్టీ సెవెన్ అంటే అమెరికా నుంచే వస్తుంది ఎవళ్ళు ఎక్కడ ఏకే ఫార్టీ సెవెన్ పేల్చినా అది అమెరికా వాళ్ళు సప్లై చేసిందే చూడండి ఎంత విదూరమైన పరిస్థితి వాళ్ళే మళ్ళీ ఎగనెస్ట్ టెర్రరిజం ఎగ్ టెర్రరిజంకి కావాల్సిన మూల సామాగ్రిని అంతనే వాళ్ళే ఇచ్చారు ఇది ఒకటి ఇంకొకటి ఏకే ఫార్టీ గురించి మీకో సమాచారం చెప్తా చూడండి దాని తయారీకి అమెరికాలో దాని తయారీకి ఖర్చు యాభై సెన్స్ దాంట్లో స్టీల్ ఉంటుంది ఈ గుళ్ళు గన్ పౌడరు ఇలాంటివి ఉంటాయి తర్వాత కొద్దిగా వుడ్ కూడా ఉంటుంది ఆ బట్టకి దానికి కొద్దిగా ఓ పీస్ ఆఫ్ వుడ్ ఉంటుంది ఇంతే కదండి ఎయితే ఫార్టీ సెవెన్ బంగారం ఉంటుందా వైద్యరాలు ఉంటాయా వైదూర్యాలు ఉంటాయి ఇవే కదా ఉండేది స్టీలే కదా ఈ స్టీల్ ఖరీదు అమెరికా ఇట్ హ్యాస్ వన్ ఆఫ్ ది లోయెస్ట్ స్టీల్ ప్రైసెస్ ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్టీల్ ప్రైసెస్ ఎందుకంటే ఇండియాలో ఈ భిలాయి కర్మాగారము రష్యా వాళ్ళ సహకారంతో నెలకొల్తున్న కర్మాగారాలలో స్టీల్ తయారు దానికి దానికి అయ్యి ఖర్చు ప్రపంచంలో గల్లా ఎక్కువ ఉంటుంది వీ యూ నో దాట్ సో అక్కడ చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్తో స్టీల్ని తయారు చేస్తారు అమెరికా ఇస్ వన్ ఆఫ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ స్టీల్ ఆ స్టీల్ చాలా చవక అక్కడ ఆ స్టీల్ తోటి తయారు చేస్తారు మెయిన్ కాంపోనెంట్ స్టీలే దాంట్లో నైంటీ నైన్ పర్సెంట్ స్టీలే వన్ స్టీల్ ప్రైసెస్ ప్రకారం దానికి అయిన టెక్నాలజీ మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ ఎన్ని తీసుకుంటే దాని ఖరీదు యాభై ప్రొడక్షన్ కాస్ట్ యాభై ఆండవులకి యుద్ధాన్ని నేర్చుకుంటే ఆయనే కౌరవులకి యుద్ధాన్ని నేర్చుకుని ఆయన ఇప్పుడు వీళ్ళు వీళ్ళు కొట్టుకుని ఒకరితో ఒకళ్ళు యుద్ధం చేసుకుని మరణించబోతున్నారు ఈ మూలంలో ఆచార్యుడు ఆయనచార్యుడు ఈయన అమెరికాలోకి వెళ్ళాడు ఆచార్యుడి వద్దకు వెళ్ళాడు ఈ ఆయనతో మాట్లాడుతున్నారు ఈ ఆచార్య దగ్గరికి వెళ్లి ముందు ఒకసారి దుర్యోధనుడు పాండవుల సేనని పరిచయం చేస్తున్నారు ఒక మైదానంలో ప్రీ డిటె ప్లేస్ సమావేశమై ఆ అవతల పక్షం వాళ్ళు ఇవతర పక్షం వాళ్ళు ఎదురు ఎదురు బదురుగా వ్యూహాలని పన్ని తర్వాత యుద్ధం దిగినయ్యేందుకు ఒక ఫ్యాక్టరీ దిగినట్టు కూట కూర్చుందో అని విధంగా యుద్ధం దిగినైన సందర్భంలో కూడా ఒక ధ్వని శంఖ ధ్వనో బేరీ ధ్వనో ఏదో ఒకటి చేసి ఒక సిగ్నల్ ఇవ్వడం అనమాట అప్పుడు యుద్ధం మొదలుతుంది మొదలు పెట్టడం అంటే ఈ పక్షం వాళ్ళు ఆ పక్షం వాళ్ళు ఒకరినొకరు ద్వంద్వ యుద్ధం ఒకరినొకరు ముఖాముఖి ఎదుర్కొని యుద్ధం చేస్తారు రూల్ ఎలా ఉండేదంటే నేను ఎవరితో యుద్ధం చేస్తానో ఫిక్స్ అవుతుంది ఎవరో నేను ఒక సైనికుడికి వెళ్తున్నాడు అయితే ఇంకో సైనికుడు వస్తాడు ఇద్దరు పలుస్తారు యుద్ధం చేస్తారు అలాగా ఒకళ్ళతో ఒకళ్ళే యుద్ధం చేస్తారు ఒకళ్ళతో పది మంది యుద్ధం చేయటం అన్నది పదాకుల మధ్య సైనికుడు కూడా ఒక అశ్వ సైనికుడు ఇంకొక అశ్వ సైనికుడితో యుద్ధం చేస్తాడు లేకపోతే అశ్వ సైనికుడు పదాతి దంలో ప్రవేశించి అనేక మంది పదాతి సైనికుడితో కూడా యుద్ధం చేశారు అలాగా ఉంటుంది అలాగే ఏనుగు మీద కూర్చుని యుద్ధం చేసినప్పుడు మరొక అటువంటి సైనికుడితో అటువంటి యోద్ధతో యుద్ధం చేస్తారు లేకపోతే పదార్థంలోకి వెళ్ళినట్లయితే అనేక మంది పదార్థులకు గెలి ఏకాలంలో అతను యుద్ధం చేస్తుంది అనేక మంది పదార్థులు కూడా కలిసి ఏక కాలంలో మీద దాడి చేస్తారు అలాగే రథ సైన్యం కూడా అంటే రచికుడు ఇంకొక రచికుడితో యుద్ధం చేసేప్పుడు ఒకే ఒక రసికుడితో యుద్ధం చేస్తారు రచికుడు కాకుండా ఇతరులు ఉన్నప్పుడు సంఖ్య పెరగదు విద్య సిస్టమ్ సో ముందే అర్జునుడు నేను ద్రోణాచార్యులు యజ్ఞ నష్టం యుద్ధం చేస్తాను అని ఒక డెక్లరేషన్ ఇచ్చేసి ప్రవేశించేస్తే ఇంకా మిగతా వాళ్ళు దారి ఇచ్చేస్తారు ద్రోణుడి దగ్గరికే ద్రోణుడి అంగీకరిస్తే ఈ విధంగా అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం యుద్ధం చేసేవారు వాడు ఇప్పుడు పరిస్థితి అంతా వేరు కాబట్టి నేను ఇంత ఎదురు చెప్తున్నానంటే ఆ వాతావరణాన్ని మనం అర్థం చేసుకుని అప్పుడు ఈ టెక్స్ట్ను అర్థం చేసుకోగలుగుతాను మొదటి పది రోజుల యుద్ధం భీష్ముడు సేనా నాయకుడిగా ఉండి కౌరవ సైన్యాన్ని ఆ పది రోజుల యుద్ధము చాలా ధర్మబద్ధంగా రూల్స్ ఏమి వైలేట్ చేయకుండా చేసేవారు పదకొండో రోజు నుంచి ఇంకా ఫ్రీ ఫర్ ఆల్ ఇప్పుడు మనకి సౌరాష్ట్రాల్లో లైట్లు ఉంటాయి రెడ్ లైట్ గ్రీన్ లైట్ అక్కడ పోలీసు ఉన్నప్పుడు ఆ లైట్ ఉన్నప్పుడే వీళ్ళ లైట్ ప్రకారం వెళ్తారు పోలీసు తప్పుకోగానే ఇంకా ఫ్రీ ఫర్ రెడ్ ఉన్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు గ్రీన్ ఉన్నప్పుడు ఆగిపోతూ ఉంటారు అన్నీ నడిచిపోతారు సో ఆ విధంగా ఇక్కడ సీట్ ఉందమ్మా మీరు వచ్చేస్తే ఇక్కడికి సో ఇది పరిస్థితి కాబట్టి ఉన్న సైన్యం అటు వాళ్ళకి అటున్న సైన్యం ఇటు వాళ్ళకి పరిశీలించడానికి దానికి కనపడతూ స్పష్టంగా క్లియర్గా ఉంటుంది సో దృష్టి పాండవానీకం అనేకము అంటే సైన్యం పాండవ అనేకం పాండవుల సైన్యమును దృష్వా చూచి పాండవుల సైన్యాన్ని చూచాడు యూఢం వ్యూఢం అంటే వ్యూహములో పన్నిన సైన్యము పన్నుట అంటే సైన్యాన్ని ఉంటే ఒక మాట్లీడ్ క్రౌడ్ కింద అంటే ఒక హేఫార్డ్ గ్రూప్ కింద అట్టే పెట్టడం సైన్యాన్ని నాలుగు రకాల సేన సైనికులు ఉంటారు పదాతి అశ్వ గజ రథ ఈ నాలుగు రకాల సైనికులు ఒక మళ్ళీ గ్రూప్స్ ఉంటాయి ఆర్మీ గ్రూప్ అని బెటాలియన్ అని ఇలాగ గ్రూప్స్ కింద ఉంటాయి సో ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క నాయకుడు ఉంటాడు ఒక వీరుడు అధ్యయ అధ్యక్షతన ఆ సైన్యం రండి ఇలా సో అంత ఆర్గనైజ్డ్గా ఉంటుంది తర్వాత ఈ సైన్యము పదకొండు అక్షోహిణీలు కౌరవుల వైపు నుండి ఏడు అక్షోహిణీలు పాండవుల వైపు నుండి ఏడు అక్షోహిణీయుల సైన్యము అంటే చాలా చిన్నది ఏంటంటే సైన్యం కంటే చాలా చిన్నది నాలుగు అక్షోహిణీలు తక్కువ సో కాబట్టి పాండవులు ఏం చేస్తారంటే ఆ సైన్యాన్ని ఒక పద్ధతిలో నిలబెట్టుకుంటారు మొత్తం సైన్యం అంతా వెళ్ళిపోయి ఒక స సమయం సందర్భం లేకుండా ప్లాన్ లేకుండా వెళ్ళిపోయి వాళ్ళ మీద పడిపోయి అలా చేయరు ఒక గ్రూ ఒక పద్ధతిలో ఆ సైన్యాన్ని తయారు చేస్తారు పక్షులు ఎగురుతూ ఉంటే చూడండి వి ఫార్మేషన్లో ఎగురుతాయి అన్ని పక్షులు ఒక పక్ష వి ఫార్మేషన్ నుంచి పక్కకి తగ్గిందనుకోండి వెంటనే చుట్టుపక్కల పక్షులు దాని మీద కూపలేస్తాయో మరి అదే తను పొరపాటు చేశానని తెలుసుకుంటుందో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మళ్ళీ వచ్చి ఆ వీలో తన ప్లేస్లో తాను ఫిట్ అయిపోతుంది సో అలాగే వి ఫార్మేషన్లో ముందుకు వెళుతూ అలాగే సైన్యం కూడా ఒక ఫార్మేషన్లో ఉండి యుద్ధానికి ముందుకు వెళ్ళి యుద్ధం చేస్తారు ఆ ఫార్మేషన్కి వ్యూహము అంటే ఆ విధంగా ఒక వ్యూహంలో దానిని ఆ సైన్యాన్ని నిలబెట్టి ఉంచారు ఏ వ్యూహం రకరకాల వ్యూహంలో ఉన్నాయి చక్రం వ్యూహము అంటే చక్రాకారంగా సైన్యం చక్రాకారంగా అంటే మోరర్లెస్ చక్రాకారంగా అర్ధ ఉంటుంది అలాగా ఒక హాఫ్ సర్కిల్ రూపంలో ముందుకు వెళ్తూ ఉంటుంది పద్మ వ్యూహము పద్మ వ్యూహం అనేది మీరు బాగా విన్న పేరు మధ్యలో అంటే పద్మము యొక్క బొడ్డు ఏది దాని స్థానంలో సేనానాయకుడు ఉంటాడు ఆయన చుట్టూ ఈ దళముల ఆకారంలో సైనికులు నిలబడతారు సో అవుట్ సైడ్ పెరి పెరిమీటర్ ఒకటి ఉంటుంది దాన్ని భేదిస్తే కానీ మీరు లోపలికి వెళ్ళలేకపోతారు సో ఆ విధంగా సైన్యాన్ని అనేక వ్యూహాల్లో వేస్తారు ఇప్పుడు మహాభారతంలో ఇవన్నీ విస్తారంగా లాజిస్టిక్స్ అంటారు ఆర్ముడు ఆర్మీ మూవ్ అయ్యేదాన్ని లాజిస్టిక్స్ ఇది ఒక సైన్స్ సో ఇది మహాభారతంలో విస్తారంగా వర్ణించారు ఈ సందర్భంలో దృష్టజ్యుమునుడు సేనానాయకుడు పాండవ సైన్యాన్ని కౌరవ సైన్యానికి భీష్మాచార్యుడు సేనానాయకుడు సో పాండవ సైన్యాన్ని దృష్టజ్యుమునుడు అర్జునుడిని వాళ్ళని కన్సల్ట్ చేసుకుని మొదటి రోజు యుద్ధానికి ఆరంభానికి ముందు వజ్రం వ్యూహము అనే వ్యూహంలో వజ్రము అంటే పొడుగా కత్తి లాంటిది సో అలా దానికి వజ్రము అని పేరు కత్తి కత్తి అంటే కత్తిలాగే ఉండదు బట్ సమ్హౌ సమ్థింగ్ లైక్ అలా ఉంటుంది ఇలా కొంచెం పుత్రుడై ఉంటుంది అక్కడ ఆ పిడికి ఆ తర్వాత ఇలా పొడుగుగా ఆ కత్తి ఉంటుంది అనమాట అది వజ్రాకారంగా ఉంటుంది ఆ వ్యూహంలో నిలబెట్టారు ఆ వ్యూహంలో ఎందుకు నిలబెట్టారంటే అటు కౌరవంలో సేన చాలా పెద్దది వీళ్ళ సేన చిన్నది తమ సేన చిన్నది అనే ఆ పెద్ద సైన్యాన్ని చూడగానే వీళ్ళకి మురేలు దెబ్బతింటుంది అలా దెబ్బ ఉండడం కోసం కౌరవులకు ఇది పెద్ద సైన్యంలా కనపడాలి వీళ్ళకు కూడా మాది మాది కూడా ఏమంత చిన్నది కాదు మాది కూడా పెద్దదే అనే ఒక భావన రావడం కోసం పెద్ద సైన్యం నేను అప్పుడప్పుడు ఇక్కడ ధర్నాలు చేస్తూ ఉంటారు కమ్యూనిస్ట్ నాయకుడు వాళ్ళు ఇబ్బంది ఉంటారు వెయ్యి మందిని అందరినీ కలిపేసి వరుసగా నడిపించేస్తే ఎంత పొడుగు ప్రొసెస్ అనమాట రూట్ మార్చ్ ఎంత పొడుగు అంటే వంద గజాలు అలా కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరిద్దరి నడిపిస్తే రెండు మైళ్ళ రూట్ మార్చి లాగా కనుక ఉన్నది వెయ్యి మంది అయినా సో పత్రికల వాళ్ళకి ఏమనిపిస్తుందంటే రూట్ మార్చి నడిచింది వాళ్ళు వాళ్ళు ఒక నడుస్తూ గ్రూప్ గా వెళ్ళారు ఆ నడిచి వెళ్ళిన జనం యొక్క సంఖ్య ఎంత పెద్దది అంటే మైళ్ళ పొడవను ఊరేగింపు జరిగింది అని రాష్ట్రీలుగా అలా అలా నిలబడతాయి సో ఆ విధంగా ఈ పాండవులు ఆ పరిస్థితిలో ఉన్నవి సైన్యం ఉన్నది కాబట్టి దాన్ని మొదటి రోజున మొరేలు బాగా మెయింటైన్ చేయడం కోసము వజ్ర వ్యూహంలో పెట్టాడు దాన్ని చూశాడు దుర్యోధను చూస్తే దుర్యోధను అనిపించింది అమ్మో ఇంత సైన్యం ఉంది అని అనిపించింది నిజంగా ఆ యొక్క పర్పస్ ఆల్రెడీ సర్వ్ అయ్యింది సో దాన్ని చూసి ఒక్క పిసరానికి ప్రధానమైన వాళ్ళందరూ నా పక్షాన నాది పాండవుల పక్షాన్ని ఎవరు వాళ్ళది మరి చిన్న వాళ్ళని అనుకున్నాడు కానీ వాస్తవంలో ఆ సైన్యాన్ని చూస్తే మళ్ళీ డౌట్ ఇచ్చింది ఇదేమో వాక్ లా ఏమి ఇది చాలా పెద్దదిగా కనపడుతుంది ఈ చాలా పక్కగ్బందీగా వ్యూహంలో నిలబడి ఉన్నది చాలా పొడుగ్గా ఎంతగో గొడుగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అని దుర్యోధనుడు కంగారు పడి ఒకసారి ధైర్యాన్ని చిక్కబట్టుకుంటూ పోసమని ఆచార్యుడికి వెళ్ళారు ద్రోణాచార్యుడు అసలు సేనాధ్యక్షుడు భీష్మాచార్యుడు ద్రోణుడు కాదు భీష్ముడి దగ్గరికి వెళ్ళొచ్చు కదా ద్రోణుడి దగ్గరికి ఎందుకు రావడం అంటే భీష్ముడు సేనాధ్యక్షుడిగా చేసేదే కానీ ఆయనకు భీష్ముడి మీద నమ్మకం లేదు ఇలాంటి పరిస్థితులు ల్గా నా సమాచారం కరెక్టో కాదు నాకు తెలియదు కానీ నెహ్రూ గారికి సైన్యాధ్యక్షులకి అస్సలు నమ్మకాలు ఉండేవి కావాలి అక్కడ మన సైన్యం చైనా యుద్ధం సమయంలో అరిగో వాళ్ళు ఉండేవాడు బ్రిగేడియర్ గాల్మియా ఒక ఉండేవాడు ఆయన కూడా అనేవాడు హీ టు బెటర్లీ క్రిటిసైజ్ సో సేనా సేనాపతులకి మహారాజుకి సత్సంబంధాలు అన్ని సందర్భాల్లో ఉంటాయని మీరు అనుకోవద్దు మొన్న సదాం హుస్సేన్ యొక్క రిపబ్లికన్ గార్డు ఉంది చూడండి దాని అధ్యక్షుడు రిపబ్లికన్ గార్డుని యుద్ధంలోకి దించడానికి నిరాకరించాడు సదాం హుస్సేన్ ఎంతో ప్రయత్నం రిపబ్లికన్ గార్డు తోటి బాగ్దాద్ సరిహద్దులలో అమెరికన్ సైన్యాన్ని నిలువరించడానికి ఎంతో ప్రయత్నం చేశాడు రిపబ్లికన్ గార్డ్ అతనికి పెద్ద బలం రిపబ్లికన్ గార్డే కానీ ఆ రిపబ్లికన్ గార్డు యొక్క అధ్యక్షుడు ఎవడైతే ఉన్నాడో ఆర్మీ హెడ్ రిఫ్యూస్ అమెరికన్ ఫైర్ పోవర్ ముందు మేము నిలబడలేము యుద్ధం చేయలేము మీకు ధైర్యం ఉంటే నువ్వు యుద్ధం చేసుకో మేమైతే యుద్ధం చేయట్లేదని వాళ్ళేమో ఆర్మీ యూనిఫామ్స్ తీసేసి మామూలు సివిలియన్ డ్రెస్సులు వేసేసుకుని ఇళ్లలో కూర్చున్నారు అప్పుడు సుదాం హుస్సేన్ పాపం పాపం అంటే పాపమేం కాదు సపోర్ట్ సో అతను ఏం చేసేదంటే చాలా డిప్రెస్ అయిపోయి ద్రోహం చేసేసి అతను పారిపోయాడు ఆ తర్వాత అన్ని సందర్భాల్లో ఉండవు కొన్ని సందర్భాల్లో ఉంటాయి చీఫ్ ఆఫ్ ఆర్మీగా ఉన్నప్పుడు నవాజ్ షరీఫ్ లెక్క చేసి పెడతారు సో వెర్ హండియన్ సొసైటీ వాజ్పేయి గారికి వాళ్ళు దట్ ఈస్ అ డిఫరెంట్ సిచువేషన్ అలా ఉంది పాండవ సైన్యం కానీ దుర్యోధను సైన్యం అలా లేదు భీష్ముడిని సేనాధ్యక్షుడు అయ్యాడే కానీ దుర్యోధనుడికి ఆయన మీద నమ్మకం ఉండేది భీష్ముడు పాండవ పక్షపాతీ అని ఆయనకి పెద్ద నమ్మకంగా ఉండేది కాబట్టి భీష్ముడి మీద పెద్ద విశ్వాసం లేదు కానీ ద్రోణాచార్యుడికి ద్రోణాచ భీష్ముడు ధర్మ బుద్ధి కలవాడు రాగద్వేషాలకు అతీతమైన వాడు యుద్ధాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆత్మస్వరూపం అలాంటి లక్షణం కలవాడానికి యుద్ధం అయితే చేసాడే కానీ స్వధర్మం అనే భావంతో ద్వేషం లేకుండా యుద్ధం చేసాడు కానీ ద్రోణాచార్యుడు ఇంతటితో బ్రాహ్మణుడే అయినా యుద్ధం చేయాల్సిన సందర్భం ఆయనకి లేదసా ఆయనకు అనవసరమైన యుద్ధం అలాంటి వాడు ఆ రాగద్వేషాలకు లోనే ఆ యుద్ధంలో దిగాడు దుర్యోధనుడికి సంతోషం కల్పించడం తర్వాత ద్రోణాచార్యుడికి హీ హాజ్ హీజ్ ఇంటెన్స్ డిస్ లైక్స్ అండ్ సో పాండవ పక్షంలో దృపద ద్రుపదుడు ఉన్నాడు ద్రోణాచార్యుడు విధుడు ద్రుడు ద్రుపదుడు ఒక సేనాపతి ఒక ఆర్మీ గ్రూప్కి హెడ్ అయిన ద్రుపదుడి కొడుకు దృష్టద్యుమునుడు సర్వసేనాధ్యక్షుడు సో ద్రోణాచార్యుడికి ఆ పేర్లు చెప్తే అదిగో ఆ ఆ ద్రుపదుడు అని ఆ చెప్తే ఆయనలో ఉన్నటువంటి ద్వేషభావం రగులు తర్వాత పాండవులని నిజంగా నిలువరించగలిగిన వాళ్ళు భీష్ముడు ద్రోణుడే కర్ణుడు యుద్ధంలో లేడు ప్రస్తుతం కర్ణుడు పది రోజుల తర్వాతే వస్తాయి కోపం వచ్చి వెళ్ళిపోతాడు కర్ణుడు సో ఈ దీంట్లో భీష్ముడు కంటే ద్రోణుడి వైపు ఇతని యొక్క మనస్సు ముగ్గు అందుకోసం ద్రోణాచారి వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నాడు తర్వాత సైన్యాలకి ఇటో సైన్యం అటో ఉన్నప్పుడు చాలా భేదాలు కొన్ని కనపడుతుంది ఒకటి పాండవ సైన్యంలో మతభేదము లేదు ఇప్పుడు ఆ మాట చెప్పాను నేను వాళ్ళలో వాళ్ళకి జగలాట్లు మతభేదాలు లేవు అంతా యునైటెడ్గా వాళ్ళు నిలబడి యుద్ధం చేయటానికి పనిచేస్తున్నారు కౌరవ సైన్యంలో పరిస్థితి కాదు కౌరవ సైన్యంలో మతభేదాలు చాలా ఉన్నాయి భీష్ముడు యుద్ధం చేస్తున్నాడే కానీ ఆయన మనస్సుపోతుంది ద్రోణుడు కూడా సంహౌ హీఈస్ డూయింగ్ హీఈస్ ఆల్సో నాట్ ష్యూర్ కర్ణుడు లేనే లేడు దెబ్బలాట వచ్చేసి ఫస్ట్ డేనే కర్ణుడు వాకవరు జగ్గీవన్ రామ్మ గారి పార్టీ విని వెళ్ళిపోయినట్టుగా కర్ణుడు ఫస్ట్ డేనే వింటుంది సో ఈ విధంగా అనేక మతభేదాలు వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు గ్రూప్స్ గ్రూప్స్ కింద ఫారం అయిపోయి ఈనాడు మన ఎలక్షన్ యుద్ధంలో కూడా ఇదే పరిస్థితి మనకు కనుక ఓ పక్షంలో సో మతభేదాలు ఎక్కువగా ఉన్నాయి కౌరవ పక్షంలో వాళ్ళవ పక్షంలో లేదు వాళ్ళు ఒక్క త్రాటిపై ఒక్క మాటపై ఒక విషంతో వాళ్ళు యుద్ధం చేస్తారు అదొక తేడా రెండవది కౌరవుల సైన్యం పెద్దదే అయినా ఈశ్వరుని అనుగ్రహం వాళ్ళకు లేదు గాడ్ ఈస్ నాట్ ఆన్ ది సైడ్ ఆఫ్ కౌరవర్స్ అది అని మీరంటే ఎందుకంటే ఇప్పుడు ఈ ఫుట్బాల్ మ్యాచ్ ఫైనల్ ఫుట్బాల్ మ్యాచ్లో బ్రెజిల్ వర్సెస్ ఫ్రాన్స్ ఏదో కదా అప్పుడు బ్రెజిల్ నెగ్గింది ఇంగ్లాండ్ బ్రెజిల్ ప్రజలు నెగితే వాళ్ళు ఏమన్నారంటే గాడ్ ఈజ్ బ్రెజీలియన్ అనమాట ఇవి ఇంగ్ స్టేట్మెంట్ ఏంటంటే గాడ్ ఈజ్ బ్రెజీలియన్ దర్ ఈస్ ధేర్ స్టేట్మెంట్ ఎందుకంటే మా గాడ్ లేడు మా ఎంత కష్టపడి పని చేసినా నేనంతా బాగా ఆడినా వాళ్ళకంతా బాగా ఆడినా ఆఖరికి దోన్సు వాళ్ళకే పడ్డాయి తప్పించి మాకు పడలేదు ఎందుకంటే గాడ్ మా లేడు అని సో లోకంలో ఈ దృష్టికోనం ఉంది మానవుల్లో గాడ్ ఈజ్ బ్రెజీలియన్ అంటే అర్థమేంటి గాడు మా పక్షాన ఉండుంటే వాళ్ళ మౌనం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 మాది పుష్ప విమానం మీరు దయచేయండి మీరు ఎవ్వరో డిస్టం కాకండి వారు వచ్చి ఇక్కడ కూర్చుంటారు ఆ కుర్చీలో కూర్చోవచ్చు మీరు కూడా రావచ్చు ఇక్కడికి రా లోపలికి కూర్చోవచ్చు లోపలికి వచ్చేస్తే మీరు చూడాలి అంగబలము అర్థబలము ఉన్నంత మాత్రాన యుద్ధంలో సంగ్రామంలో విజయాన్ని సాధించుట అనే నిర్ణయం అనే నిశ్చయం ఏం లేదు అంగబలం అర్థబలం ఉన్నా ఇంతవరకు అవసరమైంది కానీ వాటితో ఈశ్వరుని అనుగ్రహం కూడా మనకు ఉండాలి అప్పుడు మాత్రమే మనకి విజయం సిద్ధిస్తుంది సో మతభేదాలు లేకుండా అందరూ కలిసి పనిచేయాలి అందరూ ఒకే మాట మీద నిలబడి ఒకే లక్ష్యం కోసం కష్టపడి వీళ్ళలో వీళ్ళు దెబ్బలాడుకోకూడదు జవాస్కర్ కపిల్ దేవుడు అని అలా దెబ్బలాడుకుంటుంటే ఆ థీము అభివృద్ధికి రాదు సో పాండవులు అందరూ ఒక్క మాట మీద ఉండేవారు నెంబర్ వన్ కౌరవుల్లో మతభేదాలు చాలా ఉన్నాయి దెన్ పాండవుల పక్షాన ఈశ్వరానుగ్రహం ఉన్నది నిజానికి ఈశ్వరుడే వాళ్ళ పక్షాన శ్రీకృష్ణుడే వాళ్ళ పక్షాన ఉన్నాడు వాళ్ళ తరఫున యుద్ధం చేయడం కానీ వాళ్ళ పక్షాన మాత్రం సో దట్ ఈస్ ది సీక్రెట్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 టోటల్ మెటర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దట్ బ్యాటిల్ అప్లైస్ టు ఈ అంశాలన్నీ ఉన్నాయి సో దృష్టి దీనికి అన్వయం చూడండి సదా అంటే అప్పుడు దుర్యోధన రాజా దుర్యోధన మహారాజు వ్యూధం పాండవానేకం దృష్ట్యా వ్యూహములో నిలిచి ఉన్న పాండవుల సేనను అయిన ద్రోణాచార్యుని వద్దకు వచ్చి వచనం ఈ మాటను పశ్యై తా పాచార్యమతి యూఢా ద్రుపదపుత్రేణిష్యేణ ధీమ పశ్య అంటున్నాడు సంబోధన చూడుము చూడు అంటున్నాడు సాధారణంగా ఆచార్యుని వద్దకు వచ్చి చూడు అనుకోవడదు చూడండి అని తర్వాత పశ్య అన్నది లోట్ మధ్యమరుష ఏకవచనం అంటే ఆదేశాన్ని అంటే ఒక ఆర్డర్ని జారీ చేసే సందర్భంలో పశ్య అని వాడతారు సో దుర్యోధనుడు దగ్గరికి అయినా ఒక శిష్యునిగా రాలేదు ఆదేశాలను జారీ చేస్తే ఒక రాజుగా వచ్చాడు రాజ్యాధికారం అంతా శత్రులు పెట్టుకుని ఉన్నాడు ప్రభుత్వం మాట్లాడేప్పుడు అయ్యా తమరు దయచేసి చూస్తే బాగుంటుంది అని చెప్పాలి కానీ చూడు అడిగేసి చూడు అని అలాగా ఆ పదప్రయోగం బాగుండేది అది కొంచెం అవివేకము ఆ అహంకారాన్ని అంటే చాలా అహంకారి అది చాలా తప్పు లక్ష అన్ని ఉన్నాయి మంచి యుద్ధ రంగంలో ఇంటి సమర్థుడు రాజ్యాన్ని కూడా బాగా పాలించేవాడు రాజనీతి అది కూడా బాగా తెలుసు కానీ దురహంకారి సో తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే లెక్కలో అందరూ అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు పాండవుతో యుద్ధం ఉందాయా వాళ్ళతో విరోధం వద్దు ప్రభుత్వం స్నేహంగా ఉంటేనే పోతుంది మనకి కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఉండొచ్చు వాళ్ళకి మీకు రాజ్యం అంతా సమర్పించేయక్కర్లేదు వాళ్ళతో స్నేహంగా ఉండాలంటే వాళ్ళకి మన రాజ్యంలో మూల ఎక్కడో ఓ మూల ఓ నాలుగు గ్రామాలు వాళ్ళకి ఇచ్చి ఇదిగో మీ రాజ్యం అంతా బాబు మీ దట్టాలు మీరు పడండి అదే నార్త్స్ట్కో ఎక్కడికో తోలేస్తే వాళ్ళు అక్కడ పడుకుంటారు సరిపడుతుంది మొత్తం మొత్తం రాజ్యం అంతా మనమే పాలించక అని ఎంతో నచ్చజెప్పి ప్రయత్నం చేస్తే దానికి కూడా అతను వినడా కేవలము దాంట్లో ఇంకా రాజనీతి లేదు తన దురహంకారమే ఉన్నది సో మనిషి ఇప్పుడు అలా ఉండకూడదు కొంచెం చుకునే ధోరణలో ఉండాలి కానీ అంత మూర్ఖంగా ఉండకూడదు దుర్యోధనలో ఉన్నటువంటి పెద్ద దోషం తర్వాత ఆ దురహంకారము ప్రతి స్టెప్లోనూ మనకి అది కనపడుతూ ఉంది అలాంటి దురహంకారం చాలా తప్ప్యాత్మిక దిగిపోయి పశ్యాన్ని మొదలు పెట్టాడు వెరీ బిగ్నెస్ ఏమిటి చూడాలి మహతి ఏతాం మహతీం క్షమూ పశ్యూ పశ్యూ అంటే సైన్యం సైన్యాన్ని చూడు ఈ సైన్యాన్ని చూడు మహతీం క్షమూం పెద్ద సైన్యాన్ని చూడు అని పాండవుల సైన్యంగా చూపిస్తున్నాడు దూరంగా ఉన్నారు పాండవుల సైన్యం దానికే చూపిస్తున్నాడు దుర్భిణీలు అని అప్పుడు కూడా ఉండేవి దుర్భిణి అంటే కొంచెం మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ అవసరమైతే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ బెస్ట్ చూసుకోవచ్చు అలా చూసి సో పాండవుల సైన్యాన్ని చూడవ ఆచార్య అని అంటున్నారు సో ఎవరి సైన్యము పాండుపుత్రానా పాండు యొక్క సైన్యాన్ని చూడు ఆచార్య అని సంబోధించి పాండుపుత్రుల యొక్క సైన్యాన్ని ఆచార్య అని సంబోధించడంలో అభిప్రాయం ఏమిటంటే ఆచార్యుడు పక్షపాతం లేకుండా ఆచార్యుని యొక్క లక్ష్యం సో ఆచార్యుడి దగ్గర విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారు ఆ సమానమైన ప్రేమను కలిగి ఉండడం ఆచార్యుని లక్ష్యం ఆ విద్యార్థుల్లో కొందరు బుద్ధిమంతులు ఉంటారు కొందరు అంత తెలివైన వాళ్ళు కాదు కొంచెం వెనకబడి ఉంటారు పాఠం చెప్పటి నుంచి ఆచార్యుడు బుద్ధిమంతుడిని ప్రోత్సాహం చేస్తాడు వెనకబడి ఉన్న వాడిని కూడా దారిలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు అంతవరకు బాగుంటుంది కానీ వ్యక్తిగతంగా ఇతర సమయాల్లో అందరి ఎందు సమానమైన ప్రేమనే చూపిస్తారు అది ఆచార్యుని యొక్క లక్షణం తర్వాత ఈ విద్యార్థుల్లో కొంతమంది ధనికులు ఉంటారు కొంతమంది నిర్ధనులు ఉంటారు కానీ ఆచార్యుడు ఆ కారణంగా ఎవరి మీద ప్రత్యేకమైన లక్షణం ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తాడు అందరు సమానమైన ప్రేమతో ఉంటారు సో ఇలాగా ఆచార్యునిలో ఈ సమచిత్తము లక్షణం ఒకటి సో అది గుర్తు చేస్తున్నాడు దుర్యోధనుడు ఆ అందరి మీద సందేహమే మతభేదాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ఆచార్యుడు నా పక్షాన్ని ఖచ్చితంగా పోరాడతాడా మనస్సు పెట్టి పోరాడతాడా పోరాడడా అని డౌటే భీష్ముడి మీదైతే చెప్పనే అక్కర్లేదు అసలు భీష్ముడు కర్ణుడు వాపోవర్ చేసేసాడు అసలు బహుశా అనుకుని ఉంటాడు మనం కర్ణుడిని అట్టపెట్టుకుని భీష్ముని తోసేద్దామా భీష్ముడిని అట్టపెట్టుకుని కర్ణుడు తోసేద్దామా అని అనుకుని వాళ్ళ వాళ్ళు ప్లాన్ చేసుకుని భీష్ముడిని అట్టెపెట్టారు కర్ణుడు తర్వాత వస్తానులేను చింత చేయని కర్ణుడేమో అంటే చూడు పాండవులు నీ వద్దనే అధ్యయనం చేశారు మేము నీ దగ్గరే చదువుకోందు సమానమైన చిత్తము కలిగి ఉండవల ఎందు పక్షపాతము చూపరాదు సూచన భీష్ముడికి చేసే ఉపయోగం లేదని అతని అభిప్రాయం సో ఆచార్యుడైన ద్రోణాచార్యుడి చేస్తే వ్యూహములో నిలబెట్టబడిన సైన్యమును చూడాన్ని వ్యూహాన్ని రచించిన వాళ్ళు ఎవరు ఆర్గనైజ్ చేసి లాజిస్టిక్ సేనా నాయకుడు దృష్టద్యుముడు సో దృష్టద్యుము చేత ఈ వజ్రం వ్యూహంలో నిలబెట్టబడిన సైన్యము అని చెప్పొచ్చు కదా దృష్టద్యుమునే అనకుండగా ద్రుపదపుత్రేనా ద్రుపదుని కొడుకు నిలబెట్టాడు వాళ్ళని అని ద్రుపదుడంటే ద్రోణాచార్యుడికి బద్ధ కాబట్టి వాడు ఆ సైన్యాధ్యక్షుడు ఆ సైన్యాన్ని ఆ విధంగా వాడు ద్రుపదుని కొడుకు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 వాడు ధనుర్విద్యని ద్రోణాచార్యుడి దగ్గరే నేర్చుకున్నాడు వాడు అంత విలువైన నీ కన్ నీ వేలుతో నీ కన్నే పొడుచుతా అని తెలుగులో సాగుతాం వాడు ఆ లెక్కలో ఒకటి ధనుర్విద్యని నేర్చుకున్నాడు నేర్చుకుని మీదే ఆ ధనుర్విద్యని ప్రయోగించబోతున్నాడు చూసుకో కాబట్టి నువ్వు ఏమీ వెనకాడకుండగా సందేహాలు ఏమి పెట్టుకోకుండా నీకున్న శక్తిని కూడా ముందు పెట్టి నీకు యుద్ధం చేసి పాండవ సైన్యాన్ని సర్వనాశనం చేయడానికి ఈ ఒక్క కారణం చాలు ఏమిటది వా దానికి సైన్యాధ్యక్షుడు దృష్టిద్యమునుడు దృపదని కొడుకు అయి ఆ ద్రొపదని కొడుకు మీ దగ్గరే చదువుకుని నీ పక్షాన్ని చేరి యుద్ధం చేయి పాండవులకి ఎదునుష్ఠుగా యుద్ధం పోయి పాండవుల పక్షాన్ని చేరి నీకు ఎదురుష్టిగా యుద్ధం చేస్తుంది ఛాన్స్ వస్తే నేను తంపడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఇదంతా చూసుకుని ఏ ఆచార్య నీవు నీ శక్తిని అంతని కూడా వద్ది శత్రువే అయ్యాడు త్రిపదటి దగ్గరికి దృష్టి నుండి వెళ్ళి నేను ధనుర్విద్య ఎవరి దగ్గర నేర్చుకోవాలని అడిగాడు ఇంక వాళ్ళు ధనుర్విద్య నేర్పి నేర్పి ఆచార్యుడు ఒక్కడే పాండవ ఇది కౌరవులో కొలువులో అక్కడికింకా పాండవులు కౌరవులు కలిసే ఉంది వారికి ఆ భీష్మాచార్యుడు కొలువులో ఉన్నాడు పోయి అక్కడికి పోయి నేర్చుకో అని ఇది ఎలాగంటే పాకిస్తానీ వాళ్ళు వచ్చి మన యుద్ధ మన ఎయిర్ ఫోర్స్ కాలేజీలో జే చదివేసుకుంటుంది పాకిష్టన్ ముందు వాళ్ళందరూ మన దగ్గర చదువుకున్న వాళ్ళ పాకిష్టన్ ఏంటంటే నాకు వేరు పెళ్ళిపోయి ఆతుపాకులతో మనమేదో పెయితేసి అలా చేసి సెవెన్ లో స్వాతంత్రం వస్తూనే యుద్ధం ప్రారంభం అక్కడ కశ్మీర్లో సరి భాగం ఆక్రమించారు వాళ్ళందరూ ఇక్కడ తయారైన వాళ్ళేగా ఇక్కడ తయారై ఇక్కడనే శత్రి ఈ విధంగా చాలా కాంప్లి ఉంటుంది ఈ మహాభారత అంతా కూడా అన్ని సో మెనీకేషన్స్ ఎనీవే సో నీ శిష్యుడే నయబాబు సేనా సేనాధ్యక్షుడు కూడా నీ శిష్యుడే నీ అధ్యయనం చేసి ఇక ఇప్పుడు మన మీదకి వచ్చాడు కాబట్టి వాణ్ణి నిలబెట్టిన మహానుభావుడు నువ్వే కాబట్టి ఇప్పుడు దుర్గనుడు ఏం చేస్తున్నాడు అంటే పాండవుల పక్షము పాండవుల సైన్యం ఏది కలదు దానిని ఒక అంచనా వేసుకున్నాడు వాళ్ళ సైన్యం యొక్క పరిస్థితి అయితే అక్కడ ప్రధానమైనటువంటి సేనాభ్య సేనా నాయకులు ఎవళ్ళు ఉన్నారు గొప్ప యోద్ధలు ఎవళ్ళున్నారు అని ఒక అంచనా వేసి తిరువణాచార్యుడికి చెప్తున్నాడు సో దాట్ మనం కూడా దానికి తగ్గట్టుగా సంసిద్ధమై యుద్ధం చేయాల్సి ఉంటుంది అనే అభిప్రాయం సో అత్ర శూరాహ అత్ర అంటే ఈ పాండవుల సైన్యమునందు పరాక్రమముగారు ఆ రోజుల్లో యుద్ధం చేయటంలో కట్టితో యుద్ధం చేసేవాళ్ళు గదతో యుద్ధం చేసేవాళ్ళు ఇలాగే అనేక రకాల ఆయుధాలతో యుద్ధాలు చేసేవారు కానీ ధనుర్బాణము ప్రధానమైన ఆయుధంగా ఉంది ధనస్సు బాణము అంటే బాణం బాణం కూర్చునేది అంటే కూర్చున్నా బాణం ఎక్కడ కూర్చుంటుంది ధనస్సులో కూర్చుంది కాబట్టి విశ్వాసము అంటే ధనస్సు సో ధనస్సు బాణములు ధనుర్బాణములు అది ప్రధానమైనటువంటి ఆయుధాలు సో గదా ఇవి గదా కత్తి ఉందనుకోండి మన చేతితో పట్టుకునే అవలా చేతితో పట్టుకునే యుద్ధం చేయాల్సి కాబట్టి శత్రువు బాగా దగ్గరగా ఉంటే కానీ ఆ శత్రువుని కొట్టడం కుదరదు కానీ ధనుర్బాణములతో పరిస్థితి లేదు శత్రువు కనపడుతూ ఉంటే చాలు బాణంతో కొట్టేసి వాటిని సంహరించారు ఒకప్పుడు మంత్రప్రయుక్తములైన అస్త్రములు మిస్సైల్స్ అని ఉంటారు శత్రువు కనబడకున్నా ఎక్కడ ఉన్నాడో ఊహ చేసి లేకపోతే సమాచారం సేకరించి ఆ జనరల్ డైరెక్షన్లో ఆ మిస్సైల్ని విదిలిపెడితే కనబడని శత్రువును కూడా జరిపేస్తారు తప్పుతున్న మిస్సైల్ కాబట్టి అస్త్రములు అని పేరు మిస్సైల్స్కి అస్త్రములు అని పేరు కనపడే లక్ష్యాన్ని ఛేదించేటువంటి ఆయుధానికి పెట్టి ఆయుధం శాస్త్రము కాబట్టి సో ఈ ధనుర్బాణములలో అన్ని విశేషాలు ఉన్నాయి దూరంగా ఉన్న శత్రువును కూడా దూరంగా కంటికి కనబడని శత్రువును కూడా మంత్ర ప్రయోగం ద్వారా అస్త్రాన్ని గురించి ఇదంతా కూడా ధనుర్బాణముల వల్లనే కాబట్టి ఆ యుద్ధంలో ధనుర్బాణాలకి చాలా పూర్తి ప్రాధాన్యం ఉంది ఈ రోజుల్లో మిస్సైల్ వార్ఫేర్ వచ్చేసింది ఈ వచ్చిన జరిగిన వార్ఫేర్ దాన్ని వారు అనడానికి లేదు ఎందుకంటే అమెరికా వాళ్ళు యుద్ధం చేశారు ఎవరితో యుద్ధం చేశారు ఎవరు ఉన్నారు వాళ్ళకి ఎదురుకుండగా లేరు వాళ్ళే ఆ ఇరాక్లో ఏవో కొన్ని టార్గెట్స్ని ఫిక్స్ చేసుకున్నారు టార్గెట్ ఫిక్సింగ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది వాళ్ళ టార్గెట్స్ని ఫిక్స్ చేస్తారు వాటి పొజిషన్స్ లొకేషన్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తారు ప్రిపేర్ చేసి ఆ లిస్టు మీరు ఈ రోజు మీరు ఈ టార్గెట్ల మీద బాంబులు వేసుకోండి అని లిస్ట్ ఇచ్చారు ఆ లిస్టు ప్రకారం మీరు బాంబులు వేసేస్తారు ఆ రోజు పని అయిపోయింది మెంట్ అనేది నడిచింది ఆ రకంగా వీళ్ళు కూడా ఎక్కడి నుంచి వేసేవారు మిస్ సముద్ర గర్భంలో సముద్రం అడుగున కొన్ని సబ్మరైన్స్ కూర్చొని ఉంటాయి వీళ్ళు ఈ షార్ధా దగ్గర ఎక్కడ ఉండాలి సెంటర్ ఒకటి ఉంది ఆ సెంటర్ లో టార్గెట్స్ అన్ని ఫిక్స్ చేసేవారు అవి ఆ సబ్మరీన్లో ఉన్నటువంటి కమాండర్కి ఆ టార్గెట్స్ని వీళ్ళు పంపించేవారు ఎలక్ట్రానికల్గా వాడు ఆ సబ్మరీన్లో కూర్చొని ఆ టార్గెట్స్ కన్నింటికి మిస్సైల్స్ని ఫిక్స్ చేసి ఒకదాని ఒకటి బటన్ నొక్కుంటూ పోతుంది అది బటన్ నొక్కగా టార్గెటింగ్ అంతా చేసి అంతా మొత్తం ఎవ్రీథింగ్ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ సైజ్ బాంబు ఫిక్స్ చేయాలి దాని డైరెక్షన్ లాంగిట్యూడ్ ఏంటి లైటిట్యూడ్ ఏంటి ఎంత వెలాసిటీ ఎంత ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ టైల్ ఈ సమాచారం అంతా దాంతో అంతా కంప్యూటర్లో ఫీడ్ చేసి కంప్యూటర్ సేస్ సిస్టమ్ రెడీ అని చెప్తున్నారు రెడీ అని అనగానే మళ్ళీ మౌస్ తోటి ఫైర్ అనే తోట క్లిక్ చేయటం అంటే వీళ్ళు చేయాల్సింది బటన్ కూడా నొక్కడం కాదు మౌస్ క్లిక్కింగే బటన్ క్లికింగ్ అది పాతకాలం పక్క ఇప్పుడు మౌస్నే క్లిక్ చేయటం ఫైర్ అనే చోట ఆ యావో పెట్టి క్లిక్ చేసిన వెంటనే అంటే కంప్యూటర్ ఆర్థర్స్ జారీ చేస్తుంది మిస్సైల్ ఎక్కడికి వేస్తుంది నీళ్ల లోపల మైల్ లోతులో ఉంటుంది ఆ మైలు నీళ్ళని ఛేదించుకుని అంతరిక్షంలోకి వస్తుంది అంతరిక్షంలోకి వచ్చి అప్పుడు ప్రాజెక్షన్ ఫిక్స్ అవుతుంది ఫిక్స్ అయ్యి బిల్డింగ్ మీద వేయమంటే ఆ బిల్డింగ్ ఐదు మైళ్ళ దూరంలో ఉంటుంది విత్ ఇన్ ఫైవ్ ఫీట్ యాక్యూరసీలో ఆ బిల్డింగ్ మీద పడుతుంది వెళ్ళిపోవడం త యు వాళ్ళు వాడివరు వాటిక అస్త్రములు సిమిలర్ రేంజ్ అది తక్కువ ఉండొచ్చు సిమిలర్ సంథింగ్ సిమిలర్ సో ఈ రకమైన యుద్ధానికి మూలము ధనుర్బాణములు సో ధనుర్బాణములను వినియోగించి యుద్ధం చేయటంలో చాలా సామర్థ్యం కలిగిన షూరు రితేరిన మహావీరులు ఈ పాండవ సైన్యంలో ఉన్నారు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి పోలిక మళ్ళీ వాళ్ళలోనే వాళ్ళకి పోలిక భీమార్జున సమాహం